రాజ్యంలోని వాళ్ళ మనం రాజ్యంలో ఉన్నవాళ్ళు వేరు రాజు వేరు కాబట్టి స్వా అనేటువంటి రాజు వేరు ఆయన యొక్క రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళు వేరు ఈ రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళని పరిపాలిస్తూ ఉంటాడు నియమిస్తూ ఉంటాడు ప్రజ ప్రజల సుఖ రాజుకి లేవు కానీ ప్రజల సుఖ చూసి వాళ్ళకి దుఃఖం లేకుండా సుఖం ఉండేట్టు బాధలు లేకుండా రక్షణ చేసేట్టు చేయగలిగినటువంటి స్వతంత్రం ఆ రాజుకుంటుంది కాబట్టి ఇదే ప్రపంచము ఇదే సంసారము మొదట్లో మనం ఏదైతే బంధం అనుకున్నామో చివరికి అదే సంసారము నీ యొక్క రాజ్యంగా ఆ సంసారాన్ని నువ్వు ఒక రాజుగా ఆ రాజ్యంలో రాజు ఎలా స్వేచ్ఛగా ఉంటాడో ప్రజల చేత రాజు బంధించబడదు కానీ రాజు చేత ప్రజలు బంధించబడచ్చు కాబట్టి రాజశాసనానికి లోపడేటువంటి ప్రజలు బద్ధులు రాజు ఏమో స్వతంత్రుడు అందుకోసం ఇక్కడ ఆత్మజ్ఞానం పొందినటువంటి వాడు రాజుతో సమానము రాజు రాజుకుండేటువంటి రాజ్యం అంతా కూడా ఇప్పుడున్నటువంటి ప్రపంచమే కాబట్టి ఏ దృష్టితో చూస్తున్నా మనం అవిద్యా దోషంతో చూస్తేనేమో ఇది బంధంగా ఉంది జ్ఞానంగా అవిద్య లేకుండా కేవలం జ్ఞానంగా చూసినప్పుడు ఈ రాజ్యము దీని పరిపాలకుడు దీని నియామకుడు నీవు నీవుగా ఆనందంగా సంతోషంగా ఉంటూనే రాజ్య పరిపాలనను చేస్తూ ఉన్నట్లుగా ఉంటుంది రాజుకి సొంతంగా వచ్చేటువంటి కష్టం ఏదన్నా ఉంటే అది అతనికి బాధ కానీ రాజ్యంలో ఉన్న ప్రజలకు వచ్చేటువంటి బాధ అతని సొంత బాధ కాదు అయినప్పటికీ కూడా వాళ్ళ బాధ తీర్చేటువంటి బాధ్యత ఆ బాధలు తీరటానికి ఉపాయము అజ్ఞానం పోవడానికి జ్ఞానం బోధించడం ఇట్లాంటివన్నీ కూడా ఆ స్వరాజ్యంగా ఎవరికైతే సిద్ధించిందో వాళ్ళు ఇవన్నీ నెరపొచ్చు అటువంటి వాళ్ళు గురువులు సద్గురువులు అవతార పురుషులు కొంతమంది జీవన్ముక్తులు జీవన్ముక్తులకి వాళ్ళ వరకు వాళ్ళు చూసుకున్నప్పుడు వ్యక్తిగా ఇది ఉండి చూస్తారు ఈ జీవితాన్ని వాళ్ళ ఆత్మనిష్టలో స్వయంగా ఆనంద స్వరూపంగా స్వేచ్ఛగా స్వతంత్రంగా బంధం లేకుండా ఉంటారు ఏ రకంగా చూసినా ఆత్మజ్ఞానంతో ఆత్మలో స్థిరం అవ్వటమే స్వరాజ్యం అనేటువంటి అర్థాన్ని ఈ లక్ష్మణాచార్యులు గారు తీసుకున్నారు తీసుకొని దాన్నే వివరించాలి ఆ పద్ధతిలో ఆ దృక్కోణంలో ఆ కాన్సెప్ట్ అందరికీ అందించాలి అనే ఉద్దేశంతో ఈ భగవద్గీతని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది ఇట్టి స్వరాజ్యమునకు సంబంధించిన ఆ చేత భగవద్గీతకు స్వరాజ్య భగవద్గీత అని పేరు పెట్టారు స్వరాజ్యం అని భగవద్గీత అంటే ఏంటంటే భగవంతుడే పలికినటువంటిది ఆ భగవంతుడు ఎవరు అంటే ఈ భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఆయనే పలికినటువంటిది అంటే స్వయంగా మనకి తెలుసు యుద్ధ సమయంలో అర్జునుడికి స్వయంగా బోధించినదే భగవద్గీత అర్జునుడు అనేది వంకబెట్టి చెప్పింది ఏదో మనందరికీ కూడా ఇది ఉపయోగపడుతూ ప్రయోజన ప్రయోజ ప్రయోజనకరంగా ఉంది కనుక గీత అన్న వచనం భగవంతుడు ఏది చెప్తే అది అదే నామ సంకీర్తనంగా చెయ్యాలి దక్షిణామృతి స్తోత్రంలో కూడా జానాత్ సంకీర్తనాత్ అని ఉంది ముందు మననాథ్ శ్రవణాత్ తదర్థ మననాత్ శ్రవణాత్ తదర్థ మననాత్ జానాత్ సంకీర్తనాత్ అనుంది అంటే ముందు శ్రవణం చేయాలి దాని అర్థాన్ని మననం చేయాలి మననం చేసిన దాన్ని సంకీర్తనగా నిరంతరంగా నిధి జాసగా నీలో గిరగిరా ఒక తరంగా తిరుగుతున్నట్టుగా ఒక సంకీర్తనగా జరగాలి సంకీర్తన అంటే నీ స్వరూపాన్ని నువ్వే కీర్తించుకోవడం సమ్ అన్నప్పుడు మనకి మనమే అని అర్థం పెట్టుకో అప్పుడు ఆ సంకీర్తనం అనేటువంటిది ఇక్కడ గీత అనే పదంతో వచ్చింది కాబట్టి భగవంతుడు సంకీర్తన మనకి ముందు శ్రవణం చేయిస్తున్నాడు తర్వాత దాన్ని అర్థాన్ని ఇస్తున్నాడు మన చేత మననం చేయిస్తున్నాడు మన చేత జా చేయిస్తున్నాడు దాని మీద మన అప్లై చేసి సంకీర్తనగా నిధి పెట్టుకునేలాగా చేస్తున్నాడు కాబట్టి దీనికి గీత అని పేరు భగవంతుడే చేస్తున్నాడు కాబట్టి భగవద్గీత అని పేరు బ్రహ్మనిష్ట ఎందుకు కూర్చున్నది మొదలు బ్రహ్మమున లీన మొగుటి వరకు చే ప్రయాణమునకు కర్మయోగం పేరు మనకి సాధారణంగా భగవద్గీత ఎవరైనా ఎవరికి వాళ్ళు చదువుకుంటే కర్మయోగం అంటే ఏమనుకుంటారు కర్మలో అకర్మం చూడాలి నిష్కామ కర్మ చేయాలి కర్మ చేయటానికి నీకు అధికారం ఉంది కర్మ ఫలితాన్ని భగవంతుడు ఇస్తాడు ఫలితాన్ని ఆశించకుండా కేవలం బాధ్ బాధ్యతగా కర్మ చెయ్యి ఇలా అర్థం చేసుకుంటాం నిజానికి అలా అర్థం చేసుకొని ఆచరించడం కర్మయోగం కాదు కర్మయోగ అభ్యాసం కర్మయోగాన్ని అభ్యసించడాన్ని అక్కడ గీతలో చెప్పారు కాబట్టి ఎవరికి వాళ్ళు భగవద్గీత చదువుకున్నా గురువులు దాంట్లో ఉన్న తాత్పర్యం బట్టి చెప్పిన మనం కర్మయోగం అంటే ఎలా ఉంటుందో దాన్ని అభ్య అభ్యసిస్తూ ఉన్నాం కానీ ఇక్కడ ఏం చదువుతున్నాడంటే కర్మయోగం అంటే తాను బ్రహ్మనిష్ఠుడు అయ్యాడు అహం బ్రహ్మలాగా ఉన్నాడు ఇంకా అహం అనేది పోలేదు ఈ అహం అనేది బ్రహ్మంలో లీనం అవ్వాలి బ్రహ్మమును బ్రహ్మనిష్టయందు కూర్చున్నటువంటి వాడు ఎవడైతే కూర్చున్నాడో వాడు వాళ్ళు ఉన్న అహము వాళ్ళు ఉన్న వ్యక్తిత్వము తన లక్ష్య ఆ లక్ష్యాన్ని నిష్టగా ఉన్నటువంటి వాడు ఆ లక్ష్య రూపంలో ఉన్నటువంటి బ్రహ్మమున ఈ నేను పోయి లీనమయ్యి